అనుదినముని్యానించెదను అనుదినము ధ్యాని చేదను ద్యాని చేదను దేవాని వాక్యము అనుదినముని దాని చేదను అనుదినము ధ్యాని చేదను ధ్యాని చేదము నీవాక్యమే నా అర్థం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం పరశుద్ధర వేవా మీకు వదనాలైన సర్వోన్నతురగు తండ్రి మీకే కృతజ్ఞ తెలిసయ్యా ఈ దినమంతా మీ సాయం చేతి నడిపించే తండ్రి సురక్షితంగా ఇంటికి చేసినందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ అనేక ప్రాంతాలలో మీరు నడిపించినారు ప్రభా మేము ఎక్కడ పోయినా కానీ ప్రభా వర్షం తగ్గినాకనే నడిపించినారు ప్రభా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభా ఎక్కడ కూడా తర్మల్ని తడుచుకోకుండా ప్రభా మీరే తర్మలు మమ్మల్ని కాపాడినందుకు వదనాలు సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు మీకు వదనాలైనా ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యనించడానికి సిద్ధపడుతున్నాం మమ్మల్ని అందరినీ ఆశ్రయించండి ప్రవా వాక్యాలని తండ్రి సత్యని గ్రహించేలాగా మాకు ఆ యొక్క ఆత్మీయ నేత్రం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం వాటిని చూడాలా వాటిని గైకొనాలా వాటిని జీర్ణించుకొని ప్రవా అనేకులకు దాన్ని ప్రకటించేలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం మేము ఉంటున్న కాలం శ్రమల కాలం చివరి కాలం ప్రభా ఏ గడియలు తని మళ్ళీ ముగిస్తుందో సృష్టి మాకు తెలియదు ప్రభా అయినా కానీ ప్రభా ధైర్యంగా మిమ్మల్ని మిమ్మల్ని సంధించుటకు మా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను నైనా ధైర్యంగా భయపడకుండా ప్రభా ధైర్యంగా మీ ఎదుట నిలబడలాగనా యోగ్యులుగా తండ్రి నిలబడలాగా సాయపడమని ప్రార్థిస్తున్నాను పోయిన వారం మీరు మాకు అదే చూపిస్తున్నారు ప్రభా యోగ్యంగా మేము నిలబడలా మీ ఎదుట అటువంటి యోగ్యత మాకు మీ యొక్క అనుగ్రహించబడినప్పుడే జరుగుతుంది అయినా కాబట్టి శక్తి నుండి మీ ఎదుట నిలబడలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం శక్తి లేని వారు తన మళ్ళీ పరిగెత్తిపోతారని కూడా వాక్యం చూపించింది ఆయన వాటి యొక్క విషయాలను మేము గ్రహిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకందరికీ అనుగ్రహించినాడు వాక్యాలను సత్యాన్ని అవును ప్రభా ఎటువంటి అనుమానం లేకుండా స్వీకరించలాగానే సహాయపడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి అమ్మే పోయిన వారము కొన్ని విషయాలు మనం చూస్తున్నాము ప్రకటన గ్రంథంలోని బోరల తీర్పుకి సంబంధించిన విషయాలు బోరల తీర్పు యాక్చువల్గా వన్ ఇయర్ రికార్డింగ్స్ ఉన్నాయి మన దగ్గర ఇంటర్నెట్లో ఒక టోటలీ వన్ ఇయర్ యాక్చువల్లీ డిసెంబర్ టు డిసెంబర్ లాగా రికార్డింగ్స్ ఉన్నాయి అది టూ థౌసండ్ నైన్టీన్కి అది రికార్డింగ్స్ వాటన్నిటినీ రీప్లే చేయాలంటే చాలా కష్టమే ఇప్పుడు నేను చూ క్లుప్తంగానే చూపిస్తున్నాను ఆన్లైన్ ప్రతి బూరకి ముందు జరి బూర ఊదినప్పుడు జరిగే విషయాలు ఏ రీతిగా ఉండబోతున్నాయి అనేది నేను బహు క్లుప్తంగా షార్ట్ కట్ ఏమంటే చాలా సంక్షిప్తంగా చెప్తున్నాను అన్నట్టు అంటే విశదీకరించకుండా అయితే ఎక్కడెక్కడ మీకు గ్యాప్స్ లాగా అనిపిస్తే అనుమానం లాగా అనిపిస్తే మీరు ఇమీడియట్లీ ఏం చేయొచ్చంటే ఆ ఓల్డ్ రికార్డింగ్స్కి వెళ్ళిపోయి ఒక్కొక్క బూరకు సంబంధించినవి కొన్ని గంటలు ఉంటాయి ప్రతి చిహ్నాన్ని అక్కడ విశదీకరించడం చూపించిందా ప్రతి చిహ్నం ప్రతి వచనంలో వాక్యాన్ని జడు ప్రతి వచనంలో ఉన్న ప్రతి చిహ్నాన్ని విశ్వీకరించినారు జేమ్స్ రామ్ నంబర్స్తో పాటు కాబట్టి మనకు అంతగా లగ్జరీ లేదు ఈరోజు లేనికంటే ఇంకా త్వర త్వరగా మనం పరిగెత్తాలా ఇంకా టూ త్రీ మంత్స్లలో ఎట్లా భయంకరంగా ఉండబోతున్న స్థితి కాబట్టి వాటన్నింటినీ మనం ఎట్లా తప్పించుకోవాలా పోయినా మనం అది తీసినాం యోగ్యతతో మనం ఆయన ఎదుటి నిలవాలా వీటన్నిటిని తప్పించుకుంటూ యోగ్యత కలిగి ఉండాలా కాబట్టి లుకాసు వార్తలు దేవుడు మన అక్కడ చూపించిన వాక్యాన్ని బహు దీర్ఘంగా మనం ధ్యానించాలా స్వీకరించాలా పాటించాలా పాటించినప్పుడే మీ విశ్వాసం బలపడతూ ఉంటుంది ముఖ్యంగా పోయిన వారమే మీకు చూపించేది ఏంటంటే కొన్ని ఫౌండేషన్స్ అంటాం లేకుంటే బేసిక్స్ బూరల తీర్పుకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా మొదటి బూర వదినప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని నేను మీకు దానికి ముందు కొన్ని చిహ్నాలు ఎక్కడ ముఖ్యంగా ముగించినదంటే పోయిన వారము మొదటిదిగా మూడు గుంపులకు సంబంధించింది మొదటి గుంపు మొదటి మూడో గుంపు రెండవ మూడో గుంపు మూడవ మూడో గుంపు అంటాం కదా మొదటి గుంపు లేక మొదటి భక్తిహీనుల గుంపు అది అది అందులో ఎవరుంటారు అనేది నేను చూపించిన రెండవ భక్తిహీనుల గుంపులో ఎవరు ఉంటారు అనేది మూడవ గుంపు గొప్ప జనానికి సాదృశ్యం అని చూపించిన తర్వాత ఏషావు ప్రభావం అని కూడా ఒకటి అంశం నేను చూపించిన ఏ రీతిగా ఏషావు తన జ్యేష్ఠ హక్కుని పోగొట్టుకుంటో క్రైస్తవులు కూడా ఆ జ్యేష్టో తప్పు హక్కుని పోగొట్టుకుంటుండ్రు ఈ శ్రమల కాలంలో అన్న విషయాన్ని నేను చూపించిన ఒక పూటి కూటి కొరకు తన జ్యేష్ట తప్పు హక్కును పోగొట్టుకున్నాడు అట్లనే ఈ లోకాతీతమైన జీవితం కొరకు జ్యేష్ఠ తప్పు హక్కును అమ్మేసుకుంటున్నారు ఎవరికి అమ్మేసుకుంటున్నారంటే ఇస్రాయల్ పదకు అమ్మేసుకుంటున్నారు ఇస్రాయల్ పదల మనకు వచ్చింది అది అది ఏషియా నుంచి యాకోబుకి వచ్చింది యాకోబు నుంచి రివర్స్ ఏషియాకి పోతుందన్న విషయాన్ని మనం ఇక్కడ చూసినాం రోల్ రివర్స్ అవుతుంది మన ప్రభు చెప్పినట్లు వారు వీరవుతారు వీరు వారు తర్వాత యూధా విధానం లేక ఇస్కర్ యోత్ యూధా విధానం అనేది నేను అది ఐదవ బూర ఊదినప్పుడు జరుగుతుందని నేను మీకు చూపించిన వారం అక్కడ ఏం జరుగుతుందంటే మొదటి భక్తిహీనుల గుంపు తేలకు సాదృశ్యం లేక మిడతలకు సాదృశ్యం ఈ గుంపు ఏం చేస్తుందంటే ఐదవ బూర ఊదినప్పుడు ఇస్కర్యోత్ యూధ స్థానాన్ని స్వీకరిస్తున్నాయి ఇష్కర్యోత్ యూధ ఏం చేసిండో మీకు తెలుసు మన ప్రభుని వంచండి కదా మోసం చేశాడు మోసగించడం ఇంగ్లీష్లో బీ ట్రే అంటాం బీ ట్రే మన ప్రభుని పక్క నుండి మోసం చేసిండు కాబట్టి ఇష్కర్యోత్ యూధ లాగా మొదటి మతపరమైన భక్తిహీనుల గుంపు గొప్ప జనాన్ని మోసగిస్తారు మోసగించి ఏం చేస్తారనేది నేను చూపించిన తేళ్ళు తేళ్ళు గొప్ప జనాన్ని మోసగించి రెండవ మతపరమైన భక్తి గుంపైన సర్పములకి ఆరవ బూరలో అప్పగిస్తాయి కాబట్టి ఐదవ బూర నుంచి శ్రమలు అమలుపరచబడతూ ఉంటాయి ఐదు ఆరు ఏడు బూరలకి ముగింపుతుంది ఏడవ బూరకి ముగిస్తుంది శ్రమలు ఐదవ బూరలో ఆరంభమవుతాయి మొదటి నాలుగు బూరలలో నాలుగు దూతలకు సంబంధించిన విషయం చూసిన ప్రతి బూర ఒక దూతకు సంబంధించిన విషయం నేను మీకు అది చూపించబోకేళు యూధ అంటే ఇస్కరి యోత్ యూద ఏ రీతిగా అయితే తేళ్ళు అట్లా తేడ్లు ఈరోజు పక్క నుండి కాటేస్తాయి ఈ గుంపులో ఎవరు ఉంటారో నేను చూపించిన వారం ముఖ్యంగా దుర్కాసు వార్త ఇరవై ఒకటవ వచనంలో అవన్నీ నేను చూపించిన ఈ మోస ఈ ఎవరు మోసగిస్తారు అనేది లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదహారవ వచనం మారే ఎవరికైనా అవసరం అవకాశం ఉంటే చదవచ్చు లూకాసు వార్త అధ్యాయం పదహారవ వచనం ఇరవై చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుతురు వారు మీలో కొందరిని చంపించరు చూడండి ఇది ఊహించలేను కదా ఏశ్వరా అబద్ధం చెప్పాడు రక్త సంబంధికులు ఎట్లా ఉంటారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనేసి మనము దూరం పెట్టం వాళ్ళని ఇంగ్లీష్లో ఆ రీతిగా లేదు ఇక్కడ ఏముందంటే రక్త సంబంధికులు మిమ్మల్ని అప్పగిస్తారంట మీలో కొందరిని చంపిస్తారని ఉంది కానీ ఇంగ్లీష్లో ఏముందంటే అండ్ యూ షాల్ బీ బీట్రైడ్ బై బోత్ బై పేరెంట్స్ అండ్ బ్రదర్స్ అండ్ కిమ్స్ ఫోక్స్ అంటే బంధువులు తర్వాత ఫ్రెండ్స్ అండ్ సమ్ ఆఫ్ యూ షెల్ దే కాస్ టు పుట్ యూ టు డెత్ బీ ట్రే అని ఉంది ఇక్కడ కానీ తెలుగుకి వచ్చేటప్పటికీ మీరు పదహార వచ్చడంలో అప్పగింపబడతారని ఉంది బీట్రేకి అప్పగింపబడటానికి చాలా తేడా ఉంది మీనింగ్ బీట్రే అంటే మోసగిస్తారని ఉంది ఇక్కడ తీసుక ఇక్కడ గోదాంలా అనిపోయి అక్కడ మోసగిస్తారన్నట్టు నువ్వు ఎక్కడికి పోతావు నీ తెలియదు గొర్రె కాసాయం జరిగిపోయినట్టు పోతారన్నట్టు వీళ్ళు ఇక్కడ వరకు పోస్తామరాని తీసుకపోయి అప్పలికిస్తారు కొన్ని కేసెస్ చూసినా మనం ఇక్కడికి పోయి చంపిచ్చినట్టు కూడా చూస్తాం మనం కేసెస్ న్యూస్ పేపర్స్లల్లా మిగిలి పెట్టి పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి వాళ్ళకి మొత్త చాక్లెట్లను మొత్తం కలిపి తీసుకుపోయి చంపడము వాళ్ళని కిడ్నాప్ చేయడము లేకపోతే అక్కడ పోయి బాంబేలో అమ్మేసేయడం ఆడపిల్లల్ని అయితే అట్లా చేసేది చాలా మటుకు అది అవన్నీ ప్రకృతి సహజంగా నెరవేరినాయి ఇప్పుడు ఆత్మీయ స్థితిలో నెరవేరబోతుంది బాహాటంగా అది ముగింపు దశకు మనం సిద్ధమవుతున్న ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ఇవన్నీ తీర్పులు ఇవి ముగింపు తీర్పు ముగింపు సమయానికి మనం సిద్ధమవుతున్న మన టైంలో ముగిస్తున్న ఇవన్నీ కాబట్టి యోగా విధానం అనేది గొప్ప జనము మన ప్రభు స్థానాన్ని తీసుకుంటున్నాయి ఎందుకంటే ప్రభు మన కొరకు ఒకేసారి చనిపోయిన మనం చూసినాం మన పాపములు శాపముల నిమిత్తము ఆయన ఒకేసారి చనిపోయాడు ఇంకా తిరిగి చనిపోడు సెకండ్ టైం కానీ ఎవరైతే రక్షణ అనుభవంలో నుంచి తిరిగి ఏషావులాగా మారుతారో భ్రష్టత్వంలోకి పడిపోతారో వాళ్ళు తిరిగి మరణించాల్సి వస్తుంది ఎందుకంటే ఏసులో మరణించాడు సెకండ్ టైం ఆయన ఒక్కటేసారి తనకరాల వంశాల గురించి మనుషుల గురించి చనిపోయిండి ఆయన కానీ ఈ గొప్ప జనం ఎందుకు మరణించి హతసాక్షులు కావాల్సి వస్తుందంటే ఏసు ప్రభు స్థానాన్ని వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది పిస్కరి యోత్ స్థానము తేళ్లు తీసుకుంటాయి తీసుకొని అతన్ని అప్పగించి సర్పములకి వాళ్ళని మరణానికి అప్పగిస్తాయి ఎందుకంటే తేళ్లకు అధికారం లేదు చంపడానికి తేళ్లు ఏమన్నా చంపడానికి కానీ చంపలేవు తేళ్లు కేవలం కాటేస్తాయి కానీ సర్పము దాని విషంతో చంపిస్తాయి మనకు తెలుసు మన మన ప్రభు కాలంలో శాస్త్రులు మరియు పరిసరిలు ఈ సర్పముల స్థానాన్ని స్వీకరించారు అందుకే సర్ప సంతానమా అని వాళ్ళతో మాట్లాడం ఈ బాప్తిజం ఇచ్చూహాన్ అన్నాడు మన ప్రభు కూడా వాళ్ళని అదే రీతిగా సంబోధించిండు అయితే అది నేను మీకు కొన్ని గతంలో కూడా చూపించిన ఒక మూడు నాలుగు ఏ రీతిగా వీరి మీద నిందలు మోపుతుంటారు వంటికంటే దుష్టుడు దివారత్లు మన మీద నిరలు మోపుతుడు మన ప్రభు సన్నిధిలో గొప్ప జనం మీద ముఖ్యంగా మనం అందుకే వాడికి ఛాన్స్ ఇవ్వద్దు మన మీద వాళ్ళు నెలలు మోపడానికి వెళ్ళదు మనం ఎక్కడ కూడా రహస్య పాపములు చేయొద్దు అసలు పాపమే మనం చేయొద్దు మన జీవితంలో ఎటువంటి రహస్యాలు ఉండద్దు చీకటి రహస్యాలు ఇంకొకటి చీకట్లనే ఉంటాయి మనుషులకి రహస్యాలు కానీ దేవుడికి సమస్తం తేటగా ఉంది ఇది కూడా మరుగు చేయడలేదు కాబట్టి ఈ శాస్త్రులు పరిశీలు ఏం చేస్తున్నారంటే అదొక అది సర్పంలో గుంపు అది ఆ చర్పలో కూడా రెండు రకాల గుంపులు ఉంటాయి అది రీతిగా తేళ్ల దాంట్లో కూడా రెండు రకాల గుంపులు ఉంటాయి అందుకే మనం తేళ్ల గుంపు మిడతల గుంపు అంటాం తేళ్లు మిడతలు కలిసి ఉంటాయి అంటే అవి ఆ రీతిగా సూచింపబడుతున్నాయి ఒక్కొక్క దశలో వాటి మార్పు అట్లు ఉంటుంది అన్నట్టు తేళ్లు ఎగరవు కానీ మిడతలు అదే తేడా మిడతలు కూడా అంతే ఒక్కసారి వచ్చి పడితే పచ్చదనము క్షణాలలో మాయమైపోతుంటుంది కొన్ని గంటలలో మొత్తం పొలాన్ని పంటని తినేస్తాయి అవి అంత డేంజర్ అన్నట్టు మిడతలు మిడతలలో ఇంకొక రకమైన మిడత ఉంటుంది అది చాలా డేంజర్ అది దాన్ని ఏమంటారు మ్యాంటీస్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు గొల్ల భామంటారు మళ్ళీ ఏమంటారు దాన్ని అది వింత రకంగా ఉంటుంది అది అది ఏం చేస్తుంది అది మిడతలను కూడా తినేస్తుంది అది పట్టుకుందంటే సర్పంలో కూడా తినేస్తుంది చూడకి చిన్నగా ఉంటుంది మిడతలాగానే కానీ అది చాలా డేంజర్ అనేది మీరు జస్ట్ మీకు అవకాశం ఉంటే యూట్యూబ్లో కొట్టి మ్యాంటీస్ ఎంఏఎన్ టిఐఎస్ అది మిడత లాగా అనిపిస్తుంది కానీ మిడత కంటే డేంజర్ అది అది ప్రతి జీవరాశిని పట్టిందంటే అట్లా తినేస్తూనే ఉంటుంది పాంబులను కూడా తిని పడేస్తుంది అట్లా అది ఇట్లా పట్టేసుకుంటుంది దాని కాళ్ళతో ఇంకా ఈ జీవి తప్పించుకోలేదు అప్పుడు లైవ్గా కొరికేస్తూనే ఉంటుంది అది చిన్నగా ఉంటుంది గొల్లబామంటారు దాన్ని ఏమంటారు అది ఇంగ్లీష్లో మటుకు మ్యాంటీస్ అంటారు కాబట్టి అందులో కూడా రెండు రకాల గుంపులు ఉంటాయి అన్నట్టు తేళ్లలో రెండు రకాలు ఉంటాయి సర్పంలో కూడా రెండు రకాలు ఉంటాయి అదే శాస్త్రులు పరిశైలే పరిసేలు సర్దుకాయలు రోల్ రివర్స్ అయిపోతూ ఉంటాయి ఒక దశలో శాస్త్రులు పరిసేలు ఇంకో దశలో పరిసేలు సర్దుకాయలు కానీ అవన్నీ సర్పంలే అన్నట్టు గుంపు అయితే ఇవి ఏ రీతిగా గొప్ప జనం మీద నేరం మోపుతానంటే నేను పోనవరం మీకు విశేషంగా చూపించే ఏషావు ప్రభావం ఏంటంటే తన జ్యేష్ట తప్పు హక్కును అమ్మేసుకున్నాడు నేను కాదు నాకు అవసరం లేదు అదని క్రైస్తవులు కూడా తమ జ్యేష్ఠల తప్పు కాకుండా అమ్మేసుకున్నారు ఇస్సాల్ పదులకి ఉల్టా రోడ్ రివర్స్ అయిందని దాన్నే ఏషాకు ప్రభావం అంటాం అయితే గొప్ప జనము ఎందుకు వాళ్ళ మీద నేరలు మోపుతారంటే నీ బోధ ద్వారా నువ్వు వాళ్ళకి చూపిస్తు నువ్వు పిచ్చోడ ప్రథమ ఫలం నువ్వే జ్యేష్ఠునివి నువ్వు కనిష్ఠునివి కాదు ఇస్సాల్ పదులు ఒకప్పుడు జ్యేష్ఠులు ఉన్నారు వాళ్ళు దాన్ని అమ్మేసుకున్నారు అది నీకొచ్చింది మన ప్రభు మరణ భూస్థాపన పురుల ద్వారా ఇప్పుడు నువ్వు రివర్స్ వాళ్ళకి అమ్మేస్తావు నేను పోయినవరం చూపించిన అయితే నువ్వు అప్పుడు బుద్ధి తెచ్చుకొని చివరి దశలో ప్రభు నన్ను క్షమించినైనా నన్ను ప్రథం ఫల్లాగా తకల గూతంలో నుంచి ప్రపంచం నుంచి కానీ నేను దాన్ని బంబు చేసిన అని అప్పుడు నువ్వు పశ్చాత్త అవకాశం దొరికించుకుంటానన్నట్టు సర్పాలు ఇప్పుడు వీడిని పట్టుకొచ్చి వీడు ఇస్రాయాలని అంటే వీడికి ఇష్టల్పాల మీద వ్యతిరేకం ఉంది దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యాంటీ సెమిటిజం అంటాం యాంటీ సెమిటిజం అంటే ఏంటంటే ప్రపంచంలో ఇస్టల్పల్లకి ఎవరు వ్యతిరేకం ఉన్న యాంటీ సెమిటిస్ట్ అంటారు యాంటీ సెమిటిస్ట్ని జైల్లో అట్లాంటి రూల్ ఉంది ప్రపంచంలో ఎవరైతే ఇసలపల్లకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని జైల్లో ఇస్తారు యాంటీ సెమిటిజం లాస్ అంటాం వాటిని కాబట్టి ఎప్పుడైతే ఈ జ్యేష్ఠత హక్కుని నువ్వు తిరిగి పొందుకోవాలని ప్రయత్నిస్తున్నావో అప్పుడు నీ మీద నేరాలు మోపుతున్నారు వాళ్ళు అప్పుడు కోర్టుల కేసులు అసలు అర్థం కావు లాయర్లకు అర్థం కావు పోలీసులకు అర్థం కావు ఇదేం పిచ్చితనం అప్పుడు చివరికి వాళ్ళు ఏం చేస్తారు పిలాతుల పిలాతు ప్ర స్థానం ఏర్పరచుకున్నారు వాళ్ళు పిలాతు అర్థం కాదు ఏంది మాట్లాడుతున్నారు వీళ్ళ మత వీళ్ళ హేరగుతుకొని మాట్లాడతారు ఏ రోజు రాజు గారు చెప్తారు ఇగో మీ వాళ్ళు ఏదేదో అంశము ఏదో మళ్ళీ ఈయన గురించి నేరని మొప్తున్నారు నాకైతే తనలో ఏం తప్పులో కల కనిపిస్తలేదు ఏదేదో మతానికి సంబంధించిన విషయాలు వాళ్ళ ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు నేను ఇదే పంపిస్తున్న కేసును పంపిస్తారు ఎస్లోని ఏ రోజు నేను హేళన చేసి వాపసు పంపిస్తారు మళ్ళా దగ్గరికి అట్లా గవర్నమెంట్ ఆడుకుంటుంది పోలీసుల నుంచి కోట్లకి కోట్ల నుంచి పోలీసులకి ఆడుకుంటారు అన్నట్టు భవిష్యత్తులో మనుషులను అట్లా భయంకరంగా ఉంటుంది అసలు నువ్వు హిస్సని ఒళ్ళు జలదరిస్తుంది ఇవన్నీ కానీ మనం భయపడద్దు మనం భయపడద్దు ఇవన్నీ జరగాల్సిందే క్షణంలో నీ విమోచన జరిగిపోతుంది క్షణాలలో వెళ్ళిపోతూ కాలం కాబట్టి నీ జన్మ హక్కుని నువ్వు ఇష్టలు పలికి ఇచ్చేస్తున్నావు నీకు నువ్వు మరణించాల్సి వస్తుంది గవర్నమెంట్స్ ఎక్కడైనా మృగంతో పోల్చబడ్డాయి అయితే అక్కడ మనం ఏం చేస్తామంటే యూధా ప్రభావంలో మూడు గ్రూప్స్ ఇవి మొదటి మూడు గ్రూప్స్ ఏముంటాయంటే మీకు చూపించిన ఇందాక తేళ్ళు మిడతలు సర్పంలు మరియు గవర్నమెంట్ దాన్నే మృగం అంట ఇవన్నీ మనము ప్రకటన కదా లోతు ధ్యానించేటప్పుడు మనకి ఇవన్నీ మృగాలు బయటకు వస్తాయి అవి ఇంకా అది విశేషంగా బోధ అది మీరు ఇంతవరకు ఎప్పుడు వినలేదు అంత డీటెయిల్డ్గా నేను తర్వాత చూపిస్తాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇంతకాలానికి మనం సిద్ధపడలేదు ఇంకా వాటి అన్నింటినీ చూడడానికి ఆ రోజులలో కనీసం ఇరవై ముప్పై మంది స్టార్లు వైఎంసీకి వాళ్ళందరికీ ఆశ ఉండే ఈరోజు ఇంత నలుగురు ఐదుగురు ఉంటారు అట్లనే అది విధానం అన్నట్టు ముగి చిన్న శేషమే చివరికి మిగిలిపోతుంది ఆల్ త్రీ గ్రూప్స్ అని చెప్తాను ఇందాక అనిపించినది కాబట్టి సర్ప తేళ్ళు మిడతలు ఒక గుంపు సర్పంలో మరొక గుంపు దాని మృగం ప్రభుత్వం అదొక భూమి వీళ్ళందరూ నిరపరాధుల రక్తం చేత వారి చేతులు చేతులలో పూసుకున్నారు అన్నట్టు గొప్ప జనం అంతా వీళ్ళు ముగ్గురు కలిసి చంపుతారు అన్నట్టు అట్లా జరిగింది గతంలో ఇస్కరియోత్ మరియు ఆ రోమ సైనికులు కలిసి ఏష్ని పట్టుకున్నారు రోమ సైనికులు కూడా సైనికులు అంటే కూడా తేళ్లకు సాదృశ్యం ఎందుకంటే వాళ్ళు భూమిని కప్పేస్తారు కదా తేళ్లు కూడా భూమిని కప్పేసిస్తాయి కాబట్టి సైనికులు కత్తులతో పట్టుకున్నారు కత్తులు అంటే తేళ్ళ కాట్ అన్నట్టు కత్తులతో వస్తారు అన్నట్టు ఇస్కర్ యోగ్యూత వాళ్ళకి లీడర్లాగా కనిపిస్తాడు మార్గదర్శకుడు లాగా తేళ్లకు డైరెక్షన్ ఇచ్చాడు ఇస్కర్ కాబట్టి అన్ని తేళ్లు కలిసి మన ప్రభుని పట్టుకొని పోయి సర్పాలకు అప్పగించింది సర్పం ఏం చేసింది తెల్లవారి గవర్నమెంట్కి అప్పగించింది గవర్నమెంట్ ఏం చేసింది పిలాతు మన హేరో దేవు పంపించింది హేరో ఉల్టా పంపించింది అట్లా జరుగుతుంది ఆడుకున్నారు అన్నట్టు అంత నిరపరాధుల రక్తం చేత నిండినే వాళ్ళ చేతులు తర్వాత మనం చూసినాం బబులోనికి సంబంధించిన అంశం ఇర్మియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయంలో ముప్పై మనం చూసినాము ఎందుకు ఇర్మియా ఆ యొక్క గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే బబులోను బబులోనిల చేతులలో నిరపరాధుల రక్తం మనం చూపిస్తారు రాజులు కదా బహుళ రాజు సైనికులు నిరపరాధులు రాతాం ఎవరి మీద కల్దీల మీద చూడండి ఎర్మియా గ్రంథము యాభై అధ్యాయము ఎర్మియా గ్రంథము యాభై అధ్యాయము ముప్పై ఐదవ కల్దీలకు సంబంధించిన విషయం చూపిస్తాడు నాకును నా దేహం చేయబడిన హింస దేవుడు మాట్లాడుతున్నాడు నాకును నా దేహం చేయబడిన హింస నాకును నా దేహం నా దేహం అంటే దేవ్ మన మన ప్రభు యొక్క దేహమే దేవాలయం అంటే చర్చ్ అంటే గొప్ప జనం నాకును నా దేహంలకు రెండుసార్లు చెప్తున్నాడు విషయం నాకునంటే దేవునికి వ్యతిరేకంగా చేశారు నా దేహంలకు చేపడిన హింస బబులను మీరికి ప్రతీకారంగా దిగునుగాక అని సియోను నివాసి అనుకును నా ఉసురు కల్దియ దేశ నివాసులకు తగులునుగాక అని ఎర్సలేం అనుకును కానీ అలా ఇంగ్లీష్లో చూస్తే అట్లా లేదు అందుకే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇంగ్లీష్లో తెలుగులో ఇంగ్లీష్లో ఏముందంటే నా మీదికి చేసిన ఓ మరియు నా శరీరానికి చేసిన ఆ యొక్క అన్యాయము బబులో నీళ్ళ మీద ఉండడం గాక తర్వాత నా రక్తము చిందించిన ఆ యొక్క కల్దిగల మీద ఉండునుగాక దానికి తగిన శాస్త్రీ జరుగునుగాక అని ఎరసలేమంటుందంట ఇంగ్లీష్లో ఆ రీతి ఉంది the violence done to me and to my flesh be upon babylon shall the inhabitants of zion say and my blood upon the inhabitants of caldea akkada kuda manam chustamu babylon lo empudu caldeelu untaru caldeelu babylon ante kal ipudu babylon oka oka desham peru andulo caldeelu untallu dominant population annattu babylon ani rakala deshasthalu techatollu aa rojallalo kani caldeelu ekko popular positions saadhinchukunnaru annattu అదే రీతికి మనం చూస్తాం పారసిక దేశంలో కూడా వాళ్ళు ఎవరు మనం కల్దీయులు మా పారసికులు అక్కడ కూడా రెండు గుంపులు చూస్తాం మనం మాదీయులు పారసికులు ఇక్కడికి వచ్చేటప్పటికి బబులో కల్దీలు ఒకసారి కల్దీయ అంటే బబులు కూడా అంటారు రెండు గుంపులు కనిపిస్తూ అక్కడ ఇవి బహు ఆశ్చర్యంగా అవి దాచబడి మన భద్రపరచబడ్డాయి అయితే బబులోను ఏ రీతిగా నాశనం కాబోతుంది అన్నప్పుడు ఐదవ బూర గురించి నేను పోయి ఎవరైనా ఐదవ బురలో అది ఆరంభమై ఏడవ బూరకి ముగిస్తుంది మొత్తం బబులోను నాశనం అయిపోతుంది వాళ్ళ ఉన్న మూడు గుంపులు అవి మతపరమైన క్రైస్తవ సంఘమే బబులోను అది పెద్ద భూకంపంతో బద్దలైనట్లు నేను చూపించిన అందులో మొదటి రెండు గుంపులు మరియు గొప్ప అంతా సర్వా బొబ్బులను కూలను కూను అన్న విషయాన్ని నేను మీకు చూపించినది కాబట్టి శ్రమలు అది శ్రమ శ్రమ శ్రమ అని మూడు విషయాలు చూపించిన అయ్యో అయ్యో అయ్యో తెలుగులో అయ్యో అయ్యో అయ్యో అని ఉంది ఇంగ్లీష్లో శ్రమ శ్రమ శ్రమ అనుంది కాబట్టి ఇవి మూడు ఐదవ బూర ఆరవ బూర ఏడవ బూరకు సంబంధించిన శ్రమలు అవి మన ప్రాథమిక గ్రంథం ఎనిమిదవది ఏమి పదమూడవ వర్షాలు చూస్తాం ఒక రీతిగా ఉంటే తెలుగులో ఇంకొక రీతిగా ఉంటుంది దాని తర్వాత ఈ భూనివాసులకే ఈ శ్రమ కానీ ఆకాశవాసులకి ఈ శ్రమ ఉండదు డేర్ ఫోర్ రిజాయ్స్ అంటాడు ప్రకటన కదా పన్నెండు పన్నెండు పన్నెండవ అధ్యాయము మనం చూసినాం ఎవరికి రిజాయ్స్ అంటే ఆకాశవాసులకి సంతోషం ఆనందించడు అంటున్నాడు భూ మరియు సముద్రానికి శ్రమ ఎందుకంటే సైతానికి చాలా తక్కువ సమయం కలదని తెలుసుకొని వాడు బహు క్రోధం కలిగిన ఈ స్త్రీ మీ దగ్గరకు వచ్చినట్టు మనం చూస్తాం కానీ స్త్రీని ఏమనలేదు కావాడు మగ శిశు వెంట పరిగెత్తి దాని తర్వాత వాళ్ళ మీద విజయం పొందిండు మగ చంపినట్టు మనం చూస్తాం అక్కడ కాబట్టి ఐదవ పూరలో నాలుగు వాయువుల గురించి కూడా మనం చూస్తాం అక్కడ నాలుగు వాయువుల గురించి మనం చూసినప్పుడు నాలుగు దిక్కల నుంచి అవి వస్తాయన్న విషయాన్ని చూపిస్తున్నాడు అది నేను ఈరోజు కొంచెం డీటెయిల్గా మీకు చూపిస్తాను ముఖ్యంగా ప ప్రకట గ్రంథం పదహారు అధ్యయం పంతొమ్మిదో వర్షాలుగా నేను చూపించిన మహాప్రసిద్ధి కలిగిన మహాపట్టణము డివైడెడ్ ఇంటూ త్రీ పార్ట్స్ మూడు భాగంలో నాలుగో భాగం ఎప్పుడు బహు చిన్నది అది అని కూడా నేను చూపించింది అది ఎప్పుడు బయట ఉంటుంది దీంట్లోపల ఉంటుంది నాకు బబులంతా మనకి పడ అవసరమే లేదు మతపరమైన జీవితంతో మనకి ఏ సంబంధం లేదు అందు అందుకే ఆ గుంపులు మనం ఉండమందికి ఏ వాక్యం చేసినా ఈ మూడు గుంపులు కలిసినట్టుగా నాలుగు గుంపు ఎప్పుడు బయట ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది ఎక్కడికి పోతే వాళ్ళు అక్కడికి వెళ్ళేది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం అయితే యశాగ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఒక వాక్యాన్ని మీకు చూపించాలి ఎందుకంటే ఈరోజు మనం సాయంత్రం కూడా దాని గురించి జరిస్తున్నాం ఆ హోటల్ దగ్గర వర్షం పడుతుంటే మనం అక్కడ కొంతసేపు ఏషయా గ్రంథంలో ఒక వాక్యాన్ని చూపిస్తూ చూడండి ఏషయా గ్రంథము ఇరవై అధ్యాయం ఏషయా గ్రంథము ఇరవై ఒక్కటవ అధ్యాయం తర్వాత ఆరవ వచనంలో మనం చూస్తాం నీవు వెళ్ళి కావలి వాణి అతడు తనకు కనబడదాని తెలియజేయవలను జతలు జతలుగా వచ్చు రౌతులను వరుసలుగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చి ఒంటలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగి నిదానికి చూచో నువ్వు కావాలి వాడు అంటే నువ్వే నువ్వే కావాలి వాడిని కాబట్టి వీటిని నువ్వు చూడాలంట టైమింగ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఏ రీతిగా రాబోతున్నాయని అవి ఎట్లా వస్తున్నాయంట జతలు జతలుగా తెలుసు కదా మీకు జతలు జతలు కానీ కానీ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఎట్లుంది తెలుసా చిరంగా ఇక్కడ ఇంగ్లీష్ చూసినప్పుడు అండ్ ఏడో వచ్చినంత చూస్తాను అండ్ హీ సా అయడ్ విత్ అపుల్ ఆఫ్ హార్స్మెన్ కప్పుల్ అంటే జతం ఎ ఛారియట్ విత్ అపుల్ ఆఫ్ హార్స్మెన్స్ అంటే ఇంగ్లీష్లో అట్లా లేదు ఇంగ్లీష్లో ఏముంది ఎ ఛారియట్ విత్ అపుల్ ఆఫ్ హార్స్మెన్ కానీ తెలుగుకి వచ్చేటప్పటికీ జతలు జతలుగా వచ్చే రౌతులు మళ్ళీ ఛారియట్ ఎక్కడుంది రథం లేదు కదా తెలుగులో రథం లేదు మరోసారి చదువుతాను ఏడవ వచ్చాము జతలు జతలుగా వచ్చే రౌతులను వరుసలుగా వచ్చే గాడిదలను వరుసలుగా వచ్చి ఒంటెలను అతనికి కనబడగా అంటే నీకు కనిపిస్తున్నాయి కానీ ఇంగ్లీష్లో చూస్తే ఏమనుందంటే ఏ ఛారియట్ విత్ అపుల్ ఆఫ్ హార్స్మెన్ అంటే రథంలో జతలు రౌతులు దాని తర్వాత ఏ ఛారియట్ ఆఫ్ హార్సెస్ అంటే రథంలో గాడిదలు దాని తర్వాత ఏ ఛారియట్ ఆఫ్ క్యామెల్స్ అంటే రథంలో ఒంటెలు ఉన్నాయి రథం లోపలు ఇక్కడ A Chariot with a Couple of Horses. That means, The Chariot with a Couple of Horses is Jethal. There is a Chariot of Horses asses asses ante, an a chariot of asses and a Chariot of Camels. There is a Chariot of Horses and a Chariot of Camels. Asses is called the Guards. There is no way to say anything. There is a Chariot of Horses and a Chariot of Camels. 3 on that again. How about this one? దాని తర్వాత బహు జాగ్రత్తగా విన్నప్పుడు నీకేం కలుగుతుంది నువ్వు బహు జాగ్రత్తగా వీటిని చూసినప్పుడు ఏం జరుగుతుంది ఎనిమిదవ వర్షంలో అంటాడు ఎనిమిదవ వక్షంలో బహు జాగ్రత్తగా నువ్వు చూసినప్పుడు ఏం జరుగుతుంది అనేది నాకు అండి సింహము గర్జించినట్లు కేకలు వేసి నా ఎగినవాడా పగటి వేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలిచిన్నాను రాత్రి అంతే కావలి కాయిచ్చిన్నాను ఇదిగో ఆరో వక్షంలో జతలుగా రౌతుల దండు వచ్చిన్నది అని చెప్పాను జతలుగా రౌతుల దండు వచ్చిన్నది ఇది ఐదవ బూరకి స్టార్ట్ అవుతుందన్నట్టు ఆయన చెప్పాను బబులోను కూలేను కూలేను రెండు సార్లు రండి బబులోను కూలేను కూలేను దాని దేవతల దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు ముక్కలు ముక్కలుగా వేరగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చాను కాబట్టి సరే ఇక్కడ పద పదో వర్షంలో కళ్ళానికి సంబంధించిన విషయం ఉంది చాలా ముఖ్యమైన వాక్యమానా ఏపీఎంకి సంబంధించింది స్టార్టింగ్ డేస్లలో చెప్పిన ఈ వాక్యం నేను నూర్చిన నా ధాన్యమా నా కళ్ళంలో నూర్చబడిన వాడ ఇస్రాల్ దేవుడిను సైనికాధిపతి వ్యూహ వలన నేను విడిన సంగతి నీకు తెలియజెప్పి కాబట్టి కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యానికే దేవుడు ఇవి చెప్తాడంట ఇది ఎంత మాటకు చెప్పండి మీరు స్వీకరిస్తున్నారు ఇది నాకెందుకు అర్థమవుతుంది మీకెందుకు అర్థమవుతుంది బయట వానికి ఎందుకు అర్థం కావట్లేదు కళ్ళంలో నూర్చబడిన వాడ ఇస్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతికు యుహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పున్నాను ప్రవక్త చెప్తున్నాడు నువ్వు కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యాన్ని కాబట్టి నీకు ఈ సంగతి చెప్తాను కళ్ళంలో లేని వానికి ఎట్లా చెప్తారు చెప్పండి ఇవన్నీ కళ్ళం బయట ఉన్నవానికి ఇవి తెలువ ఖచ్చితంగా వాడు అర్థం చేసుకోలేడు ఎంత ప్రయాసపడి ఎన్ని కాలేజీలు చేసినా ఎన్ని స్టడీస్ చేసినా వాడు దీన్ని అర్థం చేసుకోలేడు వీళ్ళు చూడలేడు మనం కావలి వారి వారి లాగా ఉన్న ధాన్యం మనం కాబట్టి మనకు తప్ప ఎవరికి ఇవి చూపించాడు ప్రభు మనం ఇదే వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాము బబులోను మన బబులోని కూలిని కులని విషయం నేను పోయిన మీకు చూపించిన ప్రకటన గ్రంథంలో బబులోను పూలని అసలు లేదు బబులోని ఈరోజు అది ఒక మైదానం లాగా ఉంది ఉత్తర దిక్కున ఇరాన్ ఇరాక్ ఉత్తర దిక్కున పెద్ద మైదానం దాని భూమి గర్భం భూగర్భంలు ఎక్కడో అది కలిసిపోయింది అది దాన్ని ఎన్ని కిలోమీటర్లు తొగ్గినా ఆ పట్టణం బయటికి రాదు ఈరోజు ఎందుకంటే దేవుడే చెప్పింది దాన్ని నెంటి ఎందుకంటే దాని రోల్ అయిపోయింది దేనివర్తిచ్చేసిన దానికి ఒక అవకాశం ఇచ్చింది ఆ ప్రపంచాన్ని గడిగడలాడించిన గొప్ప దేశం దాని రోల్ అయిపోయింది అది తిరుగుపార్తనం చేసింది దేవునికి కాబట్టి దాన్ని చిన్నాభిదం లేకుండా తీసిపడేసింది దేవుడు కానీ మళ్ళీ ప్రకటన గ్రంథాలు ఎందుకంటే అంటే ఇది ఆత్మీయంగా మారిపోయిందన్న విషయాన్ని చూపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేను త్వరగా ప్రకణ గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచన మొదటి మూడు వర్షంలో మీకు చూపిస్తాను చూడండి ప్రటన గ్రంథము ఏడవ అధ్యాయం ఇంకా మనము వాక్యంలోనికి వెళ్ళిపోతున్నాం ప్రకణ గ్రంథము ఏడవ అధ్యాయము మద్దతు వచ్చాం అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదతలు నిలిచి ఉండి భూమి ఏ చెట్టు గాలి వీచకున్నట్లు భూమి యొక్క నాలుగు నాలుగు ఏమంటాం వాటిని కార్నర్స్ అంటామా ఇంగ్లీష్లో ఫోర్ కార్నర్స్ అనుంది తెలుగులో ఏముందో దిక్కుల నాలుగు దిక్కులను ఉంది తెలుగులో నాలుగు దిక్కులనుంది నలుగురు దూతలు నాలుగు వాయువులని పట్టుకున్నారు భూమి మీద వీచనీయకుండా దాని తర్వాత సముద్రం మీద వీచనీయకుండా దాని తర్వాత చెట్ల మీద వాటిని పట్టుకుని ఉన్నారు ఆ విషయాన్ని అక్కడ మాట మాట్లాడతాడు కానీ ఇక్కడ చూస్తే మనకి సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి వీచకుండానట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల నిలబడినారు దాని తర్వాత మనం చూస్తున్నాం ఇక్కడ దేవుని సజ్జుడ దేవుని యొక్క దూత రావడం అన్న కాబట్టి ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే అది చూసిన మన గతంలో కూడా ఏమంటే భూమికి సముద్రంలో హాని కలుగజేయటై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో హాని చూడండి అది అండర్లైన్ చేసుకోవాల పదం హాని చేయడమే కానీ పెంపడం కాదు ఆ నలుగురు దూతలకి హాని చేయడానికే మొదటి బూర రెండో బూర మూడో బూర నాలుగో బూరలా కేవలం హానినే కానీ ఐదవ బూర నుంచి కఠినమైన శ్రమ స్టార్ట్ అవుతుంది ఆరో బూరలో మరణిస్తారు అందరూ గొప్ప జనమంతా మతపరమైన క్రైస్తవ జీవం మరణించక తప్పదు శరీరకంగా జీవం తప్ప మరణించక తప్పదు శరీరం రక్షించిపోతేనే ఆత్మ కాపాడబడుతుంది అది విధానం మనం చూసినాం కొన్ని రాష్టపత్రికలో కాబట్టి హాని కలిగేటికి అధికారం పొందిన ఆ నలుగురు దూతలు ఒక్కొక్క దూత ఒక్కొక్క బూరకి సాదృశ్యం మొదటి నాలుగు బూరలకి ఆ అధికారం ఉందంటే ఈ నలుగురు దూతలకు ఇచ్చినాడు ఆ నాలుగు బూరలు ప్రతి దూత ఊదినప్పుడు అక్కడ హాని కలుగుతుంది అదే విషయాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నాడు హాని చేయవద్దని దిగ్గరగా చెప్పాను कबटी इक जेमसांग नंबर हानी लेक इंग हर्ट अटचयूआर हानी अं हट हर्ट अटे तोबे नंबर जी नयी वन फ्रम जी नयी फोर हर्ट हानी कल इंज्यूर्यपरच तरह अडस्ट अं अन्यायम सेब वीरू अन्यायम से अर्थंस मैं तरह नय्टी फोर फ्रम वन ऐजट पार అండ్ థర్టీన్ ఫార్టీ అంటే అన్యాయంగా చేయడము బై ఎక్స్టెన్షన్ విక్డ్ అంటే దుష్టత్వం విక్డ్నెస్ అంటే దుష్టత్వం దాని తర్వాత అవినీతి అన్ రైట్ చేస్తే అవినీతి అంటే అన్యాయం కాబట్టి వీళ్ళు ఈ ఈ నలుగురు దూతలు నలుగురు బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతుందనేది అక్కడ చూపిస్తున్నాడు ఏం జరుగుతుందంటే గాయపరచడం హాని చేయడం అంటే ఎట్లా హాని చేయడం అంటే గాయపరచడం అన్యాయంగా వాళ్ళని అన్యాయం చేయడం దాని తర్వాత దుష్టత్వం దాని తర్వాత అవినీతి ఇవన్నీ వారి జీవితాల్లో మనం కనిపిస్తుంది అన్నట్టు అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అంత డీటెయిల్గా పోయిన వారు అప్పుడు మనం నాలుగు వాయువులు గురించి నేను ఒకసారి చెప్పాల్సి వస్తుంది ఈ నాలుగు వాయువులు ఏంది అయితే ఎప్పుడు ఒక్కసారి మీరు జకరే గ్రంథంకి వెళ్ళిపోండి వాపస్ జకర గ్రంథంలో అది మనం చూస్తాం జకరే గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచ్చినం మీరే చదవండి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను రెండు మూడు తెలుగు తీసిపెట్టిన ఆల్రెడీ రెఫరెన్సెస్ టైం సేవింగ్ కొరకు మీకు ఎవరన్నా చూడండి జకర గ్రంథము ఐ ఆరవ అధ్యాయము ఐదవ వచ్చినం ఈ నలుగురు దూతలు నలుగురు నాలుగు వాయువులేంది ఈ నాలుగు వాయువులు ఏంటనేది చూపిస్తుంది అక్కడ ఆర ఆరవ అధ్యాయము ఐదవ వచనం చతుర్ చతుర్ అంటే నాలుగు బ్రదర్ చతుర్ అనేది సంస్కృత పదం చతుర్ అంటే నాలుగు తెలుగులా చతుర్ వాయువులు లేక నాలుగు వాయువులు చతుర్వాయువులను ఉంది ఇంగ్లీష్లో ఫోర్ స్పిరిట్స్ అని ఉంది ఆర్ ద ఫోర్ స్పిరిట్స్ ఆఫ్ హెవెన్ అని ఎక్కడి నుంచి బయలుదేరినాయి అవి గోయింగ్ అవుట్ ఫ్రామ్ స్టాండింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ జకర గ్రంథంలో ఏం చేసినామంటే ఇక్కడ ఆరో అధ్యాయం ఐదవ వర్షంలో ఈ నాలుగు దూతలు నాలుగు వాయువులు లేక చతుర్వాయువులు లేక ఇంగ్లీష్లో ఏముందంటే ఫోర్ స్పిరిట్స్ అంది అంటే నాలుగు ఆత్మల ఉంది ఇవి దేవుని సరిదల నుంచి బయలుదేరినాయని జకరే గ్రంథాలు చూస్తున్నాం అవి ఎక్కడికి బయలుదేరినాయి అంటే ప్రపంచమంతటా అక్కడ రాయబడింది ఐదవ వచనంలో ప్రపంచాంతా అది బయలుదేరింది దేవుని సైదలకు వెళ్ళి బయటకు దేవుని దగ్గరికి ఆజ్ఞ తీసుకొని బయలుదేరినాయి ఇప్పుడు ప్రకటన గ్రంథానికి ఏడవ అధ్యాయంలో అవి అక్కడ ఇంకా నిలబడ్డాయి ఇంకా జకర గ్రంథంలో బయలుదేరినాయి ప్రపంచమంతటా తిరిగి వచ్చి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి నాలుగు దిక్కుల ఎట్లా ఇంకా ఆరంభించాలా హాని ఈ లోకానికి హాని చేయడానికి కొరకు అవి రెడీగా ఉన్నాయి దేవుని దొరికేలా ఆగ్య పొందుకొని పోయినాయి కాబట్టి ఆయన ఆగ్గాలు ఏంటి తల వెంటకలు ఒకటి కూడా రాలేదు ఆయన ఆగే ఇచ్చిండు కాబట్టి ఇవి వాటి పని అవి చేయడానికి సిద్ధమైనవి కాబట్టి ఒక్కొక్క దూత ఒక్కొక్క బూర వదినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూస్తూ ఉంటాం ఇప్పుడు నేను చూపించబోతున్నా మొదటిగా ఈ నాలుగు వాయిల్ నేను మీకు చూపించిన ఆల్రెడీ నాలుగు వాయువులు తీర్పుని అమలు పరచడం అని రాసుకోవాలి ఎక్కడన్నా ఈ నాలుగు వాయువులు దేవుని సన్నిధి నుంచి వచ్చి భయన నాలుగు ఆత్మలు నాలుగు దూతలు వారు దేవుని యొక్క ఉగ్రతను అమలుపరచడం కా సిద్ధంగా ఉన్నారు నాలుగు బూరలలో ఆ రీతిగా అమలు పరచడం స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క దూత ఒక్కొక్క బూర నాలుగు బూరలు అయితే ఈ వాయువు ఈ నాలుగు వాయువులు ఎట్లా ఉంటాయి అన్నప్పుడు ఇర్మియాకి అది దేవుడు చూపించింది ఎందుకంటే ఇర్మియా ప్రపంచానికే ప్రవక్త వాక్యం చూస్తాను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నేను ప్రవక్తలాగా ఎన్నుకున్నాను ఎందుకంటే అనేక జనములకు నేను ప్రవక్తలాగా ఎన్నుకున్నాడు కేవలం ఇసలపాయలకే కాదైనా కొంతమంది ప్రవక్తలు కేవలం ఇసలపాయల కొరకే ఉంటాడు కొంతమంది ప్రత కేవలం ఇండియా కొరికే ఉంటారు కొంతమంది ప్రవక్తలు కేవలం అమెరికా కొరికే ఉంటారు కానీ ఇర్మియా ప్రపంచానికి ప్రవర్తనలాగా ఉన్నట్టు అక్కడ చూస్తాం ఆ వాక్యంలో కాబట్టి ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయం ఎవరన్నా చదవండి ఈ మన రవి బ్రదర్ కానీ లేక దిలీప్ రెడీగా దొరికితే వాళ్ళు ఇర్మియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము మొదటి రెండు వచనాలు దేవుడు మాట్లాడుతుండే ఇక్కడ చూడండి ఇంక తెలుగులో ఏముంది అంటే ప్రచండమైన వాయువు అని ఉంది కానీ ఇక్కడ ఇంగ్లీష్ లో ఏముంది తెలుసా దస్ ఏ ద లార్డ్ బిహోల్డ్ ఐ విల్ రైజ్ అప్ అగేన్స్ట్ బ్యాబిలోన్ అండ్ అగేన్స్ట్ దేమ్ దట్ విల్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ దేమ్ దట్ రైజ్ అప్ అగేన్స్ట్ మీ ఆయన ఇక్కడ వ్యతిరేకంగా వేసిన వారు వీళ్ళంత మూడు గుంపులు ఏ డెస్ట్రాయింగ్ విండ్ ఐ విల్ రేజ్ అప్ అగైన్స్ట్ దెమ్ ఏ డెస్ట్రాయింగ్ విండ్ ప్రచండ వాయువు అని అక్కడ ఉంది ప్రచండం అంటే ఏం చెప్పండి వారు అని అంటే ఇంగ్లీష్లో మటుకు డెస్ట్రాయింగ్ అనే ఉంది అంటే సర్వనాశనం చేసే వాయు అని ఉంది ఇక్కడ చెప్పండి అండ్ విల్ సెండ్ అన్ టు బ్యాబిలోన్ ఫ్యానర్స్ దట్ షాల్ ఫ్యాన్ హర్ అండ్ షాల్ ఎంప్ హర్ ల్యాండ్ ఫార్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ They shall be against her round about Therefore they just Bond about the earth Again we are surprised at that occurs <laughs> in the famousodox The truth of the god Their destroying wind has <laughs> the most wanjden You body will not open this <laughs> man But we excited about this god What we should do here is to introduce Some 4aze then నలుదిక్కులకెళ్ళే వాయువు వస్తుంది అంటే ఒక రకంగా సుడిగుండం సుడిగాలి లా కూడా ఉంటుంది అది కదా ఆ నాలుగు దిక్కుల తిరిగి తిరిగినప్పుడే అది సుడిగాలి అవుతుంది ఒక్క జగాల నుంచి కాదు అది సుడిగాలి ఎట్లా అంటే ఒక్క జగ స్టార్ట్ అయ్యి తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది అంటే నాలుగు దిక్కుల తిరుగుతనే అది గాలి సుడిగాలి అవుతుంది కాబట్టి యోగు గ్రంథంలో మనం అది చూసిన గతంలో ముప్పై వచనంలో యోగు గ్రంథము ముప్పై వచనము తర్వాత తొమ్మిదవ వర్షంలో చూస్తాం ముప్పై అధ్యాయం సారి యోగ గ్రంథము ముప్పై అధ్యాయము తొమ్మిదవ వచనంలో అది ఎక్కడి నుంచి చూడండి ఆ గాలి తుఫాను అంటది మరుగు స్థానంలో నుండి తుఫాను వచ్చును మరుగు స్థానంలో నుండి తుఫాను వచ్చును ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును కానీ ఇంగ్లీష్ లో తెలుసా మరుగు స్థానం అంటే ఏందో చెప్పిండు అందుకే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలా తెలుగులో మరుగు స్థానం అనుంది ఇంగ్లీష్లో ఏముంది తెలుసా అవుట్ ఆఫ్ ద సౌత్ అనుంది అంటే దక్షిణం అనుంది అందుకు పోగొట్టుకుంటారు అన్నట్టు ఇవన్నీ సత్యాలు తెలుగులో చదివితే ఇంగ్లీష్లో పోతాయి ఇంగ్లీష్లో చదివితే తెలుగులో అయిపోతాయి రెండు కలిసి చదవాలి మనం కాబట్టి అవుట్ ఆఫ్ ద సౌత్ కామత్ ద వరల్డ్ విండ్ సుడిగాలని ఉంది ఇంగ్లీష్ లో ఇక్కడ మటుకు మరుగు స్థానంలో నుండి తుఫాను వచ్చను ఉత్తర దిక్కు నుండి చలి వచ్చను ఆ రీతి కూడా అర్థం చేసుకోవాలా తొమ్మిదవ అక్షణంలో ఉత్తర దిక్కు నుండి చలి వచ్చినప్పుడు మళ్ళీ దక్షిణంలో ఏమొస్తుంది కాబట్టి మరుగు స్థానము దక్షిణము అనేది మనం అర్థం చేసుకోవాలా మరుగు అంటే చీకటి చీకటి స్థానము దక్షిణము ఉన్నది అక్కడ నుంచే తుఫాన్ అన్న విషయాన్ని ఉత్తర దిక్కు నుండి చలి వచ్చెను కాబట్టి ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో రెండు నై దక్షిణము దాని తర్వాత ఉత్తరం అయితే నేను గతంలో చూపించిన దక్షిణము తేళ్లకు మిడతలకు సాదృశ్యం తర్వాత ఉత్తరము సర్పములకు సాదృశ్యం మరో రీతికి చెప్పాలంటే చలి చలి సర్పములకు సాదృశ్యం తేళ్ళు వేడికి సాదృశ్యం హాట్ అండ్ కోల్డ్ అని మనం చూస్తాం నువ్వు వెచ్చగానే నేను చల్లగానే లేవు రెండు గుంపుల్లాగా లేవు కాని ను నులివెచ్చని లాగా ఉండవు అంటే వారి సహవాసంలో ఉన్నావు అని నేను చూపించిన గతంలో వెచ్చగా ఉండడం చల్లగా ఉండడం వెచ్చగా వేడి కదా కాబట్టి వెచ్చగా ఉండే గుంపు తేళ్లకు సాదృశ్యం చల్లగా ఉండే గుంపు సర్పంలోకి సాదృశ్యం నువ్వు అటు ఇటు లేవు ఎందుకంటే అటు ఇటు ఉన్నా తీర్పు డిసైడ్ అయిపోయింది కానీ నిన్ను ఎట్లా నేను తీర్పు తీర్చాలని నువ్వు సగం మధ్యలో ఇరికినావు కొంతేపు ఈ పాట వాడుతో కొంతసేపు ఆ పాట వాడుతా గోడ మీద పిలిలాగా అటు దొంకుతావు ఇటు దొంకుతావు అదే గొప్ప జనం యొక్క బలహీనత కాబట్టి వాళ్ళ గురించి చెప్తుంది ఈ వాక్యం దక్షిణము అంటేనేమో తేళ్ళకి సాదృశ్యం ఉత్తరము లేక చలి అంటే సర్పములకు సాదృశ్యం కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మనం చూసినాం ఇందాక అది మనము మీ దగ్గర ఉంటుంది ఏ హెచ్కల్ గ్రంథం నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుపాను వచ్చుచుండెను మరియు గొప్ప మేఘమును గోలము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దా చుట్టూ ఆవరించి ఆ అగ్ని నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న వ్యాపరంజు వంటిది ఒకటి కనబడెను కాబట్టి ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఏ హెచ్కెల్ దర్శనంలో ఉత్తర దిక్కు నుంచి ఏం వాయువు ఉత్తర దిక్కు తుఫాను వచ్చి తుఫాను తుఫాన్ అంటున్నాడు ఇక్కడ ఇంగ్లీష్ల మటుకు సుడిగాలి అని ఉంది ఇంగ్లీష్లో సుడిగాలు ఉంది తెలుగులో తుఫానుంది అందుకు మనం క్రాస్ చెక్ చేసుకోవాలన్నట్టు కాబట్టి వరల్డ్ విండ్ కేమ్ అవుట్ ఆఫ్ ద నార్త్ కాబట్టి నార్త్ నుంచి వరల్డ్ విండ్ యోగు చెప్పిన ప్రకారంగా ముప్పై అధ్యాయం తొమ్మిదో విషయంలో చలి నార్త్ నుంచి ఉత్తర దిక్కు నుంచి చలి వస్తుంది దక్షిణం నుంచి వరల్డ్ విండ్ వస్తుంది కానీ హెచ్కేల్ గ్రంథము మొదటి అధ్యాయం నాలుగో సంస్తే ఉత్తర దిక్కు నుంచి వరల్డ్ విండ్ వస్తుంది మీరు ఇప్పుడు మీకు దగ్గర ఇంగ్లీష్ బైబుల్ ఉంటే చూసుకోండి యోగు గ్రంథాలునేమో దక్షిణ నుంచి వస్తుంది వరల్డ్ విండ్ ఎహెచ్కెల్ గ్రంథంలో చూసిన మొదటి అధ్యాయంలో ఉత్తర దిక్కు నుంచి వరల్డ్ విండ్ వస్తుంది చెప్పండి ఏది కరెక్ట్ ఏది రాంగ్ బైబిల్లో ఏవి రాంగ్ ఉండవు దాన్ని నువ్వు ఏ రీతిగా అర్థం ఈ వాయువు మొత్తం చుట్టుతుంది ఉత్తరం నుంచి దక్షిణము తూర్పు నుంచి పడమరికి చుట్టుకుంటా పోతుంది నాలుగు కొణాలు కదా అవి నాలుగు కొణాలు నాలుగు దిక్కులు కాబట్టి ఉత్తరము సర్పములకు సాదృశ్యం బాగా రాసుకోండి ఎక్కడన్నా నార్త్ సౌత్లు అర్థం కావాలి మీకు సౌత్ తేళ్లకు సాదృశ్యం ఉత్తరము సర్పములకు సాదృశ్యం కాబట్టి ఇవన్నీ వచ్చి పడతాయి మనుషుల మీద మనం అర్థం చేసుకోవాలా వాయువు అంటే అవి దేవుని ఆత్మలు దేవుడు పంపించి నా శిక్షని మీరు అమలు పరిచిందనే శివాటి గొప్పలు చెప్పింది అన్నట్టు దాన్ని నేతలు చూపరుస్తాను చూడండి గిరిమియా గ్రంథము నాలుగవ అధ్యాయం వరం చదవండి టైం సేవింగ్ అవుతుంది గిరిమియా గ్రంథము నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చనం మేఘములు కమ్మున్నట్లు ఆయన వచ్చుచున్నాడు ఆయన రథములు సుడిగాలి వలెనున్నవి అయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి అయ్యో మనము దోపుడు సొమ్మైతి కాబట్టి గొప్ప జనం అంతా దోపుడు సొమ్మవుతారు ఎందుకైతారు ఇక్కడ చూపిస్తున్నాడు ఈ ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు నుంచి వస్తున్న ఈ గాలి సుడి ఎవరు పంపిస్తున్నారంటూ చెప్తున్నాడు ఇర్మియా గ్రంథం నాలుగో నెల పదమూడు వస్తున్న దేవుడే మాట్లాడుతుంది నేనే పంపిస్తున్నా మాలస అర్థం చేసుకోవాలా మీరు రథములే సుడిగాలి లాగా వస్తున్నాయి ఆ రథములు పరిగెత్తుతున్నాయి రథములు లోపల ఉన్నారు వీళ్ళు రథాల స్పీడ్ గా పరిగెత్తున్నాయి ఓల్ టెస్టిమెంట్లు పాత నిబంధన కాలంలో రథాల కా చక్రాల కింద మంటలు పడేటోళ్ళు ఇప్పుడు అట్లా లేదు ఇవి అన్నీ లోపాలున్నాయి రథాల లోపల గుర్రాలు కానీ గాడిదలు కానీ ఒంటెలు కానీ రథాలు ఉన్నాయి అవన్నీ మూడు గుంపులు నేను నీకు చూపించిన గుర్రాలు దేనికి సంబంధించినవి గాడిదలు దేనికి సంబంధించినవి గాడిదలు సర్పములకు సాదృశ్యం నేను చూపించిన గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వాకింగ్ కూడా చూపించిన గాడిదలు సర్పంలకు సాదృశ్యము గుర్రాలు తేళ్లకు సాదృశ్యం క్యామెల్స్ లేక ఒంటెలు గొప్ప జనానికి అని చూపించిన మూడు సంవత్సరాల క్రితం నా మైండ్ లో క్లియర్గా ఉంది ఇప్పటికీ కూడా కాబట్టి రదాలే ఆ వాయువులు రథాలే సుడిగాలి లేక తుఫాన్ ఆ రథాలు తుఫాన్ లాగా వస్తున్నాయంట తర్వాత గుర్రాలు ఎట్లున్నాయంట ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి గుర్రాలు గద్దలతో పోల్చబడ్డాయి గుర్రాలు గలతో పోల్చబడ్డాయి అక్కడ అదే చూపిస్తుంది దేవుడు కాబట్టి ఆయన సన్నిధి నుంచి బయలుదేరిన ఈ వదిలి దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి మొదటి శ్రమ తేళ్లకు ఆరంభం విషయాన్ని మనం చూస్తున్నాం తర్వాత ఇందాక చూపించింది ఏషాగ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో ఛారియట్ ఆఫ్ హార్స్మెన్ ఛారియట్ ఆఫ్ యాసెస్ ఛారియట్ ఆఫ్ క్యామిల్స్ ఇవన్నీ మూడు శ్రమలు అన్నట్టు ఐదవ బూర ఆరో బూర ఏడవ బూర ఐదవ బూర ఆఫ్ హార్స్మెన్ జతరగా వస్తున్న రథంలో ఉన్న రౌతులు ఆరవ బూరకి రథంలో ఉన్న గాడిదలు ఆరు అంటే సర్పములు కాబట్టి యాసెస్ అన్న గాడిదలన్న సర్పాలకు అదృశ్యం ఏడవ బూర అంటే మళ్ళీ గొప్పజనం అంతా నిర్మూలమై సైలెన్స్ అన్నట్టు అది ఛారియట్ ఆఫ్ యానిమిల్స్ అది వాళ్ళు చెప్పిందే కాదు పాత ప్రవక్తలు చెప్పిందే కాదు మన ప్రభు కూడా చెప్పండి చూడండి ఎవరన్నా మతైసు వార్త అధ్యాయం మతైసు వార్త ఇరవై అధ్యాయము జస్ట్ ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ నేను వాక్యాన్ని ముగిస్తా మత్స వార్త ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై ఒకట మరియు ఆయన గొప్ప బూరతో ఇది లాస్ట్ బూర బాగా చేసుకోండి టైమింగ్స్ నేను చెప్తున్నాను మీ టైమింగ్స్ ఏ టైంలో జరుగుతుంది మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును ఈ నాలుగు దూతలు తర్వాత ఏం జరుగుతారు చూడండి యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నాలుగు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు కాబట్టి వీళ్ళందరినీ పోగు ఎందుకు పోగు మనం అర్థం చేసుకోవాలా ఎందు పోవు చేస్తున్నాడు కదా ఐదో దళ చేసినాం గొప్ప జనాన్ని ఏం చేసిండి చివరి పోవు చేసి వెంటకలను అన్నిటిని జమ చేసిండు పోగు చేయడం అంటే చేసి ఏం చేసింది గాలికి ఎగరగొట్టిండా లేదా ఐదవ వచనంలో ఐదవ అధ్యాయంలో కాబట్టి వాళ్ళందరినీ జమ చేసి గాలికి ఎగరగొడుతున్నాడు వారి వెంట కద్కం బయలుదేరుతుంది అది నేను రెండు కూడా చూపించిన ఈ గాడిదలు దేనికి సాదృశ్యం అది గాడిదలని ఎట్లా పోల్చిన జరుగుతారా ఇర్మి గ్రంథము పద పద్నాలుగో అధ్యాయము ఆరో వచనం అడవి గాడిదల చెట్ల లేని మెట్టల మీద నిలువబడి నక్కల గాలి పీల్చుచున్నవి మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి ఇంకా గాడిదల గురించి అవిడి అడవి గాడిదలి ఎక్కడ పడ్డాయి ఒక్కసారి చూడండి ఎక్కడ పడ్డాయి అవి మెట్టలు మెట్టల మీద నిలవబడి మెటల్ అంటే తెలుసు ఎవరికన్నా మెటల్ అంటే మెట్టల మీద నిలబడి అంటే మెటల్ అంటే ఏం చెప్పండి మెటల్ అంటే ఉన్నత స్థలములు హై ప్లేసెస్ అని ఇంగ్లీష్ లో ఉన్నత స్థలములలో మందిరాలు కట్టుకున్నారు వాళ్ళు ఇష్ట ఉన్నత స్థలంలో దేవతలకి బలి అర్పించారు బలు దూపం వేసిరు వాళ్ళు కాబట్టి ఈ అడవి గాడిదలు ఎక్కడ పడతాయంట ఉన్నత స్థలంలో దగ్గర పడుతున్నాయంట మనం దాన్ని డైరెక్ట్గా ఎప్పుడు చెప్పాం ఒకరికి కూడా కాబట్టి సర్పములు ఉన్నత స్థలం ఎలా పడతాయి మందిరాలు అక్కడ ఉంటాయి గాలి పీల్చుకుంటే ఏమనుంది అక్కడ నక్కలను ఉంది కదా నక్కల వల్లే కాలి కాలిపీల్చు నక్కల వలె ఉందని కానీ ఇంగ్లీష్లో చూడండి ఎవరన్నా దే స్నఫ్డ్ అప్ ద విండ్ లైక్ డ్రాగన్స్ అనుంది ఉంది డ్రాగన్స్ కి నక్కలకు తేడలేదా డ్రాగన్స్ అంటే ఘట అనుంది క్లూరల్ ఫామ్ ఉంది అక్కడ బహువచనం ఉంది డ్రాగన్స్ అంటే ఘట అంటే సర్ప సంతానం చిహ్నాలు చూడండి ఎంత తేటగా ఉన్నాయి వాటికి మేత దొరుకుతలేదు మేత ఎక్కడుంది ఇందాక చూసి పిచ్చినది మీకు మేత ఇర్మియా గ్రంథం నాలుగో అధ్యాయం పదమూడవచంలో అయ్యో మేము పట్టబడితేమే మేము నశించిపోతేమే మాస్తులు అని ఏడుస్తున్నారు అక్కడ గొప్ప అన్నట్టు గొప్ప అంటే గడ్డితో పోల్చబడింది ఇవేమో ఎదురు చూస్తున్నాయి సర్పములు ఉన్నత మెట్టల మీద ఎదురు చూస్తున్నాయి ఎట్లా గట్ట సర్పాల లాగా గాలి గిలుస్తున్నాయి అవి ఆకలికి దొరకలేరే దొరకలేరే మనుషులని గడ్డి దొరకలేదని అరుస్తున్నాయి అవి బాధపడుతున్నాయి అక్కడ కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రకటన గంధం ఎనిమిది అధ్యాయానికి వెళ్ళిపోతాం ప్రకటన గంధము ఎనిమిదవ అధ్యాయము మొదటి వర్షాంగం కాబట్టి మొదటి పూలకు సంబంధించినవి కొన్ని క్లుప్తంగా చెప్పించి వాక్యాన్ని ముగిస్తాం ఫైవ్ మినిట్స్లో ఇంకా ఐదు నిమిషాలలో ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పర్లో ఒక మంది ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండండి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏడవ బూరకి ఏం జరుగుతుందనండి తర్వాత ఏడవ బూర విప్పినప్పుడు అంటే సమాప్తం మొత్తం సమాప్తం అన్న విషయాన్ని కాబట్టి ఇప్పుడు చూడండి ఎనిమిదో అధ్యాయంలోని విషయాలను మనం అర్థం చేసుకుంటున్నాం రెండవ వర్షం అంతటా నేను దేవుని ఎదుట నిలిచి ఏడుగురు దూతలను చూచి వారికి ఏడు బూరలు ఇయ్యబడాను మరియు మూడవ వర్షం మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఉన్న ఓ వేరే ఒక దూత వచ్చి ఎప్పుడు ఎనిమిదవ దూత మనకు సెపరేట్ కనిపిస్తూ ఉంటాడు వేరే ఒక దూత ఆల్రెడీ ఏడు మంది ఉన్నారు అక్కడ ఇది ఎనిమిదవ దూత మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరే ఒక దూత వేరే ఒక దూత అంటే ఆ ఏడు దూతలకి ఈ దూతకి చాలా వ్యత్యాసం ఉంది ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాస్థం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన ఆడ రెండునే ఒకటేమో సువర్ణ ధూపార్తి దాంట్లో ధూపం వేస్తారు బొగ్గేసి సాంబ్రాన్ని కలుపుతారు సాంబ్రాన్ని వేస్తే ధూపం లేస్తుంది అన్నట్టు సువర్ణ ధూపార్తి అంటారు దాని సువర్ణ బలిపీఠం కూడా సువర్ణం అంటే గోల్డ్ సువర్ణం అనేది పాలి భాష సంస్కృత భాష కాదు మన దేశంలో రెండు భాషలు ఉండే గతంలో పాలి సంస్కృతం పెద్ద భాషలు అందులో నుంచి తక్కిన భాషలన్నీ పుట్టినాయి అయితే సువర్ణం అనేది భాష పాలి కూడా సంస్కృతం లానే ఉంటుంది అవి ఇప్పుడు మన దేశాల లెలికి వెళ్ళిపోయినాయి సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కల్పుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను అప్పుడు ఆ ధూప ద్రవ్యంలో పోగా పరిషుధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరేను ఆ ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నా నిప్పులతో నింపి భూమి మీద పడవేయగా ఉరుములు మెరుపులు భూకంపములు కలిగాను కాబట్టి చూడండి అధ్యాయంలో మనం చూస్తున్నాము అరగంట సేపు నిశ్శబ్దం గొప్ప జనం మరణిస్తారు ఏడవ గురకి ఏడవ ముద్రకి కూడా ఒకటే అర్థం ఏడవ ముద్రకి అరగంట సేపు నిశ్శబ్దం అంటే మొత్తం గొప్ప జనం అంతా మరణి సర్హత సాక్షి దాని తర్వాత అన్న విషయం ఇక్కడ ఆరంభమవుతుంది అంటే దాని తర్వాత ఏడవ బూర తర్వాత ఏం ఆరంభమవుతుందంటే మొదటి బూర ఆరంభవుతుంది ఏడవ ముద్ర తర్వాత మొదటి బూర అమలు పరచడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు అయితే అంతటా ఏడు బూరలు పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడేది మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిలితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడి అందువలన భూమిలో మూడో భాగము కాలిపోయాను ఆ భాగం ఎట్లంతా చూడండి చెట్లలో మూడో భాగం కాలిపోయాను పచ్చగడ్డి అంతయ్యో కాలిపోయాను కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వడగండ్లు కదా ఫస్ట్ పాయింట్ అది మీరు రాసుకోండి ఎక్కడున్నా మొదటిది మొదటి బూర దూత బూర ఓదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు యాక్చువల్గా అయితే ఈ ఈ సువర్ణ దూపార్తి సువర్ణ బలిపీఠం గురించి నేను చెప్పాలనుకున్నాను కానీ ఈరోజు నేను చెప్పాను అది వచ్చేవారం వరణ గుర్తు చెప్తాను సువర్ణ దూపార్తి సువర్ణ బలిపీఠం సంబంధించిన విషయాలు ఇప్పుడు మరి గుప్తంగా మొదటి బూర ఓదినప్పుడు ఏం జరిగిందన్న విషయాలే నేను మీకు చూపించేస్తే ఈరోజు నేను వాక్యాన్ని ముగించినట్లే వచ్చే వారం దీర్ఘంగా మళ్ళా చూస్తాం మనము మొదటిదిగా వడగండ్లు ఇంగ్లీష్లో హెయిల్ అంటారు హెచ్ఏఎల్ కాబట్టి ఇవన్నీ ఆత్మీయ దృష్టన అర్థం చేసుకోవాలా అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా దేనికి సాదృశ్యం ఇవన్నీ ఉదాహరణకి తుఫాను వచ్చినప్పుడు కూడా వడగండ్లు పడతా ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ వడగండ్లు దేనికి సాదృశ్యం మొదటి బూరకే ఆరంభమవుతున్నాయి కానీ మనకు తెలుసు ఆ చల్లదనం కదా వడగడ్లు అంటే ఐసు ఐసుగడ్డలు అవి చల్లది చల్లది అంటే సర్పమని మనకు తెలుసు ఇందాక చూపించిన చల్ల చలి అంటే సర్పమని కాబట్టి ఆరవ బూరకు సంబంధించినది ఈ విషయం ఇది యాక్చువల్గా కాబట్టి ఆరవ బూరలో ఈ యొక్క వడగండ్లు సంపూర్ణంగా మనుషులను నిర్మూలిస్తాయి అన్న విషయాన్ని జ్ఞాపకస్తున్నాం ఇది సర్పములకు సాదృశ్యం ఆరవ బూర కాబట్టి కృపితంగా ఇప్పుడు నేను చూపిస్తాను కీర్తన గ్రంథము నూట నలభై ఎనిమిదవ అధ్యాయం ఎవరైనా త్వరగా కొంచెం టైం సేవ్ అవుతుంది కీర్తన గ్రంథము నూట అధ్యాయము ఎనిమిదవ వచ్చినము అగ్ని వడగండ్లార హీమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను ఇవన్నీ తుఫాన్కి సాదృశ్యం ఇందాక చూసినాము వడగండ్లు తుఫాను సుడిగుండం ఇవన్నీ ఆయన ఆజ్ఞని నెరవేరుస్తున్నాయి ఏంటంటే ఇవన్నీ చిహ్నాలు దేవుని యొక్క తీర్పుని అమలు పరచడానికి వాడబడుతున్న ఆ గుంపులు అది కూడా మళ్ళా కానీ వారికి తెలియదు వాళ్ళు ఆ యొక్క గణహీనమైన దేవుని చేతిలో వాడబడుతున్నారు దేవుని బిడ్డలను శిక్షించడం కొరకు ఘనహీనమైన ఘటనలో దేవుడు వాడుతున్నాడు ఆయన న్యాయం ఎట్టుంటుందో ఆశ్చర్యం కాబట్టి మొదటి పేరు అగ్ని వడగండ్లార అన్నాడు కదా ఆ అగ్ని వడగండ్లార హిమమ ఆవిరి ఆయన ఆగ్ని నెరవేర్చి తుఫాను హిమము అంటే మంచు బ్రదర్ మంచు పేరు హిమమ్మ అంటే మంచు అది సంస్కృత పదం హిమము మంచు అనేది తెలుగు పదం అయితే అగ్ని వడగండ్లార అడ మొదటిదిగా కాబట్టి మనం పాట పాడుతూ అగ్ని వడగండ్లార అనే పాట ప్రభువుని శృతించడు యేసు ప్రభుని ఎల్లరు అందులో ఉంటుంది ఆ వచనం కానీ అది ఆడ పాడిన విధానం వేరే దాని అర్థం ఇక్కడ బైబిల్లో ఉన్న విధానం వేరే ఆ సత్యం తెలియకుండా రాగం రాసుకున్నారు ఆ పాటకి కానీ అగ్ని వడగండ్లు ఆయన వాగ్ ఆయన వాక్యాన్ని నెరవేరుస్తున్నాయి ఆయన ఆజ్ఞని నెరవేరుస్తున్నాయని తర్వాత హిమము తెల్లదు కదా హిమం అంటే మంచు తెల్లవి ఉంటది కాబట్టి జేమ్స్ రాంగ్ నంబర్ సెవెన్ నైన్ ఫైవ్ అంటే తెలుపు దనము అని రాయబడింది తెల్లగా చేయబడడం అని కూడా రాయబడింది హిమము అంటే తెల్లగా చేయబడడం అది రాత్రి ఉండదు తెల్లవారికి కనిపిస్తుంది అంటే రాత్రి అంతా తయారవుతుంది అన్నట్టు హిమం కాబట్టి ఎప్పుడు తెల్లగా అవుతారు రక్తంలో ఉతిగా కూడా వాళ్ళ వస్త్రంలో అప్పుడు తెల్లగా మారుతున్నారా తెల్లని వస్త్రాలు అప్పుడు ఇవ్వబడుతున్నాయి వాళ్ళకి కాబట్టి ఈ హెయిల్ ఫైర్ అండ్ హెయిల్ అంటాం అంటే అగ్ని వడగండ్లు వాటి పని ఆరంభించినప్పుడు గొప్ప జనం అంతా హిమంగా మారుతున్నారు సాక్షులు అవుతున్నారు ప్రొబ్బ నా ఆత్మ నీకు అప్పగిస్తాను నన్ను క్షమించినైనా దాన్ని చేసిన ప్రభావా అన్న విషయాన్ని తర్వాత ఆవిరి కదా ఆవిరి అన్న పొగ అన్న ఒకటే ఇంగ్లీష్ డిక్షనరీలో చూస్తే మనం పొగ ఆవిరి దేవుని యొక్క ఉగ్రతకి ఆయన కోపానికి ఆయన రోషానికి సాదృశ్యం అయి ఎప్పుడన్నా మళ్ళీ నేను చూపిస్తాను ఆయన కోపం ఆయన రోషము నిషిద్ధమైన వాస్తువుకి సంబంధించిన బోధలు చూపించను నేను అది రికార్డింగ్స్లో ఆయన రోషము ఆయన కోపం ఆయన ఆయన రోషం పుట్టించారు కదా విగ్రహారధన విశాలపై విగ్రహాధన చేసి దేవునికి రోషం పుట్టించారు అంటే రోషం పుట్టించు విగ్రహం అది ఇమేజ్ దట్ కాజస్ జలసీ అందుకు హేయమైన వస్తువు నాశనానికి నడిపించింది దాని గురి చూస్తాం అబామినేషన్ దట్ మేక్ ఎత్ డెసలేషన్ అంటే నాశ హేయమైన వస్తువే నాశనానికి దారితీస్తుంది ఎప్పుడైతే విగ్రహాలు తెచ్చిపెట్టుకుంటామో అవి మీకు ఊరి అవుతాయి అని అడిగిన దాకా పోయిన వరం చూపిస్తాను ఎన్ని విగరాలు పూజిస్తే అవన్నీ ఊరి అవుతాయి ఊరి అయితే గొంతుకు చుట్టుకుంటాయి కదా గొంతుకు చుట్టుకుంటే నీకు ఊపిరి ఎట్లా ఆడుతుంది అది మరణంకే కదా ఊపిరి ఆడక కాబట్టి ఆయన ఉగ్రత గోపజనానికి నర గొప్పజనానికి మరణమే ఆయన కోపగించుకుంటే ఎవడు బ్రతకలేడు చూడండి ఒకసారి దీతోపదేశండంలో చూస్తాం అనుకుంటాం మనం ఒకసారి ఎవరైనా దీతోపదేశ కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం ముగించేస్తాను ఇంకొక పంకరండు నిమిషాల వాక్యం ఇరవై ఇరవై తొమ్మిదో అధ్యాయము వచనం అయితే క్షమించినొల్లడు అట్టి వాడు మీలో నుండిన ఎడల నిశ్చయముగా యహోవ కోపమును ఓర్మి ఓర్మియును ఆ మనుషుల మీద పొగరాజును ఈ గ్రంథము పొగ పొగ లేక ఆవిరి ఎటువంటిదంటే ఆయన ఆయన రోషానికి తగినది అంటే మళ్ళా సార్ చదువుతారు కోపమును ఓర్మియును ఆ మనుషుల మీద పొగరాజును పొగలాగా వాళ్ళ మీద లేస్తుందనుంది వాక్యం ఇవన్నీ తప్పక అంటే ఎట్లా లేస్తాయి ఒక పెద్ద తుఫాన్ లాగా ఒక పెద్ద వరద లాగా లేక ఒక పెద్ద సుడిగాలి లాగా సుడిగుండం లాగా వారి వీధికి వచ్చి పడుతుంది ఉంది అదే రీతిగా యషా గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వర్షాలు కూడా అదే చెప్తాడు ఒకసారి చూడగదా యష గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షం వడగండ్లు ఎట్లుంటాయని అడిగి ఎన్నో వచనం అన్నా పంతొమ్మిది పట్టణము నిత్యము కూలిపోవును గ్రంథము ఇది ముప్పై రెండవ అధ్యాయం బ్రదర్ అంతేనన్న పంతొమ్మిది వచ్చిన బ్రదర్ పట్టణము నిశ్చయముగా కూలిపోవును దాని మీద పద్దెనిమిది అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును అది బ్రదర్ తెలుగుకి తేడా ఇక్కడనేమో ఇంగ్లీష్ లో పంతొమ్మిదో వచ్చటం ఉంది తెలుగులో పద్దెనిమిదవ వచ్చటం ఉంది మరొకసారి చదువుతారు వడగండ్లు మొత్తం అడవిని ధ్వంసం చేసేస్తాయంటే పచ్చదనం అడవి అంటే పచ్చదనం గొప్ప జనము పచ్చదనంతో పోల్చబడుతుంది బైబుల్ అంతట్లా పచ్చని చెట్లతో ద్రాక్ష వల్లి తీగలు మీరు తెలుసు ఒలివ చెట్లు చెట్లు గొప్ప సాదృశ్యం దాని తర్వాత వాళ్ళ పట్టణము మొత్తము ఏమవుతుంది పంతొమ్మిదవ పద్ పంతొమ్మిదవ వర్షంలో నిశ్చయముగా కూలిపోవును నిశ్చయంగా కూలిపోవును అది తప్పదు ఆ పట్టణము మహాపట్టణము ప్రసిద్ధి పట్టణము బబులోను నిశ్చయంగా కూలిపోవును ద సిటీ షెల్ బి లో ఇన్ అ లో ప్లేస్ చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంగ్లీష్లో లో ఇన్ అస్ అది దిగిపోయి బహు దిగిపోయిన స్థలంలో ఉంటుందంట పట్టణము దిగజారి దిగిపోయిన స్థలంలో ఉంటుందంట కాబట్టి మీరు ఎప్పుడైనా చూసింద్రా వడగండ్లు ఎట్లుంటాయా చల్లగా ఉంటాయన్నా చల్లగా ఉంటాయి అది పై నుంచి ఆ కొన్ని థౌసండ్స్ ఆఫ్ హైట్ నుంచి వస్తాయి అవి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ హైట్ నుంచి పడతాయి అవి అవి చాలా పెద్దగా ఉంటాయి గడ్డలు ఐజ్ గడ్డలు అక్కడి నుంచి అవి కరుక్కుంటూ వచ్చి రౌండ్గా అవుతాయి అన్నట్టు అందుకే మీరు వరంగడ్లు పడ్డప్పుడు ఎంత రౌండ్గా ఉంటాయి అవి గోళీలు లాగా తయారై ఉంటాయి అక్కడి నుంచి గాలికి కొట్టుకుంటూ కాబట్టి ఆడికి వెళ్ళి కరుక్కుంటా పెద్ద గడ్డలు అవి చాలా పెద్దవి ఉంటాయి యాక్చువల్గా కొన్నిసార్లు పెద్ద పెద్దవి వచ్చి పడతాయి అవి పెద్ద ఆడ నుంచి కొట్టుకుంటా కొట్టుకుంటా గాలికి కరిగి కరిగి కరిగి రౌండ్గా వచ్చి పడతాయి అన్నట్టు అయితే అది చాలా ఫాస్ట్ స్పీడ్గా ఉంటుంది తలకు తగిలిందంటే దూరిపోతారు తలలో అది చనిపోతారు మనుషులు తలకి తగిలుతాయి అవి చాలా ఫాస్ట్ ఉంటాయి కొన్ని కిలోమీటర్ల స్పీడ్లు వస్తాయి అవి కాబట్టి ఇవి భూమి మీద కప్పేస్తాయి గుర్రాలు లాగా ఎంత స్పీడ్గా పరిగెత్తుకుంటే అట్లా కంప్ దేవుడు హెయిల్స్ పడ్డాయంటే చచ్చిపోతారు మనుషులు అగ్ని వడగండ్లు అగ్ని గురించి ఇప్పుడు ఫైర్ jamesa number 442 lemnunde ante fire ante literally literally or figuratively lightning ante urumulu agni ante urumulata policha padindi veedita policha padindi dakoburaasna patrikalanu kotam namu chusinam kathamlo modati adhyayam 11 avashyamlo for the sun is no sooner reason with the burning heat but it withers the grass gandi matamu ఎండిపోతున్నాయి అన్నట్టు దాని వేడికి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్య వేడిమికి రష్మికి భూమి గడ్డి మొత్తము ఎండిపోతుంది అన్న విషయానికి జ్ఞాపకం చేస్తారు కాబట్టి అగ్ని వడగండ్లు దేవుని యొక్క పనిని నిర్వర్తిస్తున్నాయి ఎట నిర్వర్తిస్తున్నాయి దేవుని యొక్క ఉగ్రతని అమలు పరుస్తున్నాయి ఏది అమలుపరుస్తున్నాయి వడగండ్లు వచ్చి కొడితే చనిపోతారు మనుషులు దాని తర్వాత అగ్ని వలన మంటగాలుతుంది బాగా ఆ రీతిగా ఆ మొదటి బూరలో శ్రమ ఆరంభం అవుతుంది అన్న విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ గ్యాప్ అందిస్తాడు ఇక్కడికి నేను క్లోజ్ చేసి వచ్చే వారము దీన్ని తీసుకెళ్ళిపోతా తర్వాత మనం రెండవ బూరకు సంబంధించిన విషయాలు మనం చూస్తాం మరి మీరు చూడాలనుకుంటే మటుకు మన రికార్డింగ్స్ని మీరు వెతుక్కోవచ్చు అన్న చాలా డీటెయిల్గా కొన్ని గంటలుంది హెడ్ఫోన్స్ పెట్టుకొని మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఎప్పుడన్నా వినేసి నోట్స్ రాసేసుకోండి ఎందుకు రాసుకోవాలంటే ఒక స్టూడెంట్ లాగా ఇవి మీకు భవిష్యత్తులో చాలా అవసరం మీరు ఎక్కడెక్కడో గొప్ప జనానికి వాక్యం చెప్పాల్సి వస్తుంది ఎవడు చెప్తలేడు ఏ ఫాస్టర్లు ఏ చర్చిలు చెప్పవు అప్పటి దశలో దేవుడు మిమ్మల్ని బయలుపే లేపుతున్నాడు వీటన్నిటిని విని స్వీకరిస్తుంది ఒక తరం ధృవీకరించింది అంతే విధానం మనం స్వీకరించిన తరంలో ఉన్నాం భవిష్యత్తులో స్వీకరించే తరాలు రాబోతున్నాయి వాళ్ళ కొరకు వీటిని సిద్ధపరుస్తున్నాం మనం మరి వీటిని జాగ్రత్తగా భద్రపరచాలా దేవునికి మహిమార్గంగా నిలబెట్టాలా అటువంటి కృప ప్రభువు మనకు అనుగ్రహించాలి పరిశుద్ధ వారికి తండ్రి మీకు వందనాలైనా ఇంతవరకు మీరు మా తను మాట్లాడి బలపరుశుకు వదనాలైనా ప్రతిదీ తని మీ యొక్క జ్ఞానము ఎంత జాగ్రత్తగా అమోఘంగా వీటిని భద్రపరిచినారు అయినా ఒక తరం వాళ్ళు చూచలాగా అటువంటి తరంలో వాళ్ళు పెట్టుకున్నందుకు మీకు ఎంతో వందనాలు పడవ దీన్ని చదువువాడు ధన్యుడని వాక్యం చలివిస్తుంది అవును ప్రభావం బ్లెస్డ్ అని చెప్తుంది వాక్యం ప్రకటన ప్రతి వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం హెచ్చరిస్తుందైనా అటువంటి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలైనా నేను వారికి అనుగ్రహించండి తండ్రి వారి గురించి మేము వ్యసన పడతలేం పారి కుడి అనుగ్రహించి మీ కొరకు వాళ్ళందరినీ నిలబెట్టుకోమని మీరు భద్రపరచుకోమని యేసు క్రీస్తు నానా ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు ఏసుకు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడక